శక్తి అని వాడినప్పుడల్లా అది పరిమితమైన వ్యాపకం సత్తా అని వాడినప్పుడు సర్వవ్యాపకం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఆల్రెడీ సత్తాత్రయాన్ని పరిశీలించాం ఏమిటది ప్రాతిభాషిక సత్తా వ్యావహారిక సత్తా పారమార్థిక సత్తా ఇక్కడ శక్తి అనలేదు సత్తా అన్న కారణం ఏమిటి లేక ప్రాతిభాషిక సత్తా ఇరవై నాలుగు లక్షల దేవరాశులన్నంతటా వ్యాపకమై ఉన్నటువంటిది అని చెప్పాలనుకోండి అప్పుడు అది ప్రాతిభాషిక సత్త పంచభూతాలంతటా వ్యాపకమై ఉన్నది అని చెప్పాలనుకోండి అది వ్యావహారిక సత్తా ఓ సూర్యుడు దాకా వ్యాపకమై ఉందండి అని చెప్పాలనుకోండి సూర్య చంద్రాలు బ్రహ్మాండం దాకా వ్యాపకమై ఉందని చెప్పాలనుకోండి అప్పుడు పారమార్చిక సత్త అదే కిందకి దిగొచ్చాం నేను ఏమైనా సరే ఈ జన్మలో గ్యారంటీగా ఒక యోగిని అవుతానండి యోగాన్ని నేర్చుకుంటానండి యోగ జీవనాన్ని జీవిస్తానండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే యోగిగా మారుతానండి వెరీ గుడ్ ఇచ్ఛాశక్తి సంకల్పశక్తి ఉండాలి వద్దా ఇచ్చాశక్తి అది ఎవరికి సంబంధించింది ఒక సింగిల్ ఎంటిటీ ఒక స్మాల్ ఎంటిటీ ఒక వ్యక్తి ఒక పిండా నేనేమైనా సరే ఈ జన్మలో మిలిగిరవుతానండి ఓకే దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ నేను ఈ జన్మలో భిక్షాధికారిని అవుతానండి ఉన్న డబ్బు అంతా ఓ అది కూడా వెరీ గుడ్ ఎందుకని ప్రతి నాలుగు తరాలకో ఆరు తరాలకో వాడు వస్తూ ఉంటాడు ఆ తరాలన్నీ సంపాదించి కూడబెట్టినని వాడు ఖర్చు ఉంటాడు వాడి కోసమే వీళ్ళు సంపాదిస్తారు అనమాట వేరేం భూమి జనన మరణ చక్రంలో సహజం అనమాట అందుకే ఏడు తరాలను గమనించమని చెప్పేసి ప్రతి నాలుగో తరంలో కాని ఆరో తరంలో కానీ ఒకడు పుడతాడు అనమాట ఆ పుట్టేవాడు ఎటువంటి వాడే ఉంటాడంటే మిగిలిన వాళ్ళందరూ సంపాదించి కొడబెట్టిందంతా వాడు ఖర్చు పెట్టేస్తాడు ఒక భోగి పుడతాడు అనమాట మిగిలిన వాళ్ళంతా పిసిన వాళ్ళమాట వాళ్ళేమో పాపం కడుపు కట్టుకుని ఆ తర్వాత వాడు ఒకడు వస్తాడు వీడు వీళ్ళంతా దాచిపెట్టిందంతా వాడు ఖర్చు పెట్టేస్తాడు సరిపోతుంది అక్కడికి లెక్క బ్యాలెన్స్ అయిపోతాడు సో జాగ్రత్తగా అలా వచ్చేటటువంటి వాడి కోసమే వీళ్ళంతా దాస్తుంటారు వాడికి వీళ్ళు రుణపడు ఉన్నారు ఏం చేస్తారు పాపం కష్టమే వీడిది భోగమేమో వాడిది ఇలా జాగ్రత్తగా గమనిస్తే పిడికెట్ పిడికెట్టు దాచిపెట్టి వాళ్ళందరి జీవితాలను గమనిస్తే నాకు కనబడుతుంది ఎవడో ఒకడు అందులో ఎక్కడి ఎక్కడ దాకా పోనా కళ్ళ ముందే కనబడిపోతాడు వాడు వెళ్ళి వీడు వెళ్ళేలోపు వాడు వచ్చేస్తాడు వాడి సంగతి వీడికి అర్థమైపోతుంది తర్వాత వీడి వెళ్ళిపోతాడు వీడి వెళ్ళిపోయినా వాళ్ళేం చేస్తాడు వాళ్ళు ఖర్చు పెట్టవలసిన వాడు ఖర్చు ఇట్లా సహజంగా జరిగిపోతూ ఉంటుంది సృష్టిలో సమధర్ సమభావం సమత్వం అనేది సృష్టి యొక్క ధర్మం ఎప్పుడు ఈ బ్యాలెన్స్ కోల్పోదండి పంచభూతాలు ఎప్పుడూ కూడా సమంగా బ్యాలెన్స్ అయి ఉంటాయి ఏ ఒక్క ఇంబ్యాలెన్స్ వచ్చినా ప్రకృతి ఉత్పాతాలు వెంటనే ఇది గుర్తుపెట్టుగా అది దైవిక దాపం ఎప్పుడు వస్తున్నాయా అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ వలన అది దైవికతాపాలు వస్తాయి సైంటిస్టులు మనం హెచ్చరిస్తూనే ఉంటారు రే బాబు మీ ఇష్టమోద్రి జీవిస్తున్నారు రా బాబు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది రా ఆయన వేడి పెరిగిపోతే మనం మానవులు అంతా పోతారా బాబు జీవులన్నీ పోతాయి రా బాబు ఎక్కువ పిరమిడ్ డ్యామేజ్ అయిపోతుంది బాబు అలా జీవించమాకండి రాయనా అని వాడు చెప్తూనే ఉంటాడు వాడు చెప్తే మనం వింటాం ఏమిటి మన ఇష్టమద్రి మేము జీవిస్తా సరే ఫలితాన్ని కూడా మనం అనుభవించాలి సో అల్టిమేట్ గా పంచభూతాలలో ఉన్న బ్యాలెన్స్ ని కనుక మనం మన యొక్క జీవనం ద్వారా కనుక ముట్టుకున్నాం అనుకోండి ముట్టుకుంటే దానికి రియాక్షన్ వస్తుంది ఆ రియాక్షన్ పేరు ఆది దైవిక తాపం అది నో డౌట్ ఇది సో అట్లాగే ఎనభై నాలుగు జీవరా జీవరాశు లక్షల జీవరాశుల జీవావరణం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ జీవావరణాన్ని ముట్టుకున్నాం అనుకోండి మన జీవ మన జీవనం ద్వారా అప్పుడు రకరకాలైనటువంటి ఆది భౌతిక తాపాలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎట్లా వస్తాయి అనమాట సరే మన శరీరంలో కూడా బ్యాలెన్స్ ఒకటి ఉంటుంది త్రిగుణములు త్రిదోషములు ఈ రెండు బ్యాలెన్స్ అయి ఉంటాయి ఈ త్రిగుణములు త్రిదోషములలో ఇంబ్యాలెన్స్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆధ్యాత్మిక తాపం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఆయుర్వేద ఆటెళ్ళాం అనుకోండి ఏమండి ముందు పాఠం చెప్తున్నారు మనకి వాతము వైద్యము కపము ఈ మూడు తత్వాలు ఉంటాయండి శరీరంలో మీ శరీరంలో వాతం బాగా ఎక్కుందండి లేదంటే మీ శరీరంలో పైత్యం బాగా ఎక్కువ ఉన్నాయి మీ శరీరంలో కఫం బాగా ఎక్కువ ఉందండి మీ శరీరతత్వం ఇది కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని ఇలా డీల్ చేయాలి దీన్ని శాంతింపజేయాలి దీన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఈ త్రిదోషములు ఉండకూడదండి త్రిదోషరి అయినటువంటి హరి అక్కడ త్రిదోషహరి అంటే దోషములైన ఈ మూడు లేకుండా చేయడం కాదు ఈ మూడింటిలో వచ్చిన అసమతౌల్యత సమతౌళిత స్థితికి తీసుకుంటు రావడం బ్యాలెన్స్డ్ ఈక్విలేబ్రియం స్టేటస్ లో ఉండాలి ఈ మూడు కూడా ఈ మూడు అవసరమైన మానవుడికి ఈ మూడు లేకపోతే శరీరం పనిచేయాలి బాగా గుర్తుపెట్టుకోండి మరణం వచ్చినప్పుడు ఆయుర్వేదం డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళే ఏ తత్వం ఏ లక్షణం పెరిగిపోవడం వలన ఈ శరీరం పడిపోయిందో చెప్తాడు అర్థమైందండి సో అదే ఎల్లో పది డాక్టర్ గారు ఏదో కిడ్నీలు పనిచేయలేదు హార్ట్ కొట్టేసింది లేకపోతే బ్రెయిన్ కొట్టేసింది లేకపోతే ఏదో ఫలానా ఆర్గాను పనిచేయలేదు పోయాడు అంటే సో ఆయన చెప్పేదేమో ఆ మోడల్ వీళ్ళు చెప్పేదేమో ఈ మోడల్ అల్టిమేట్ గా ఏమిటి నీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా పనిచేయాలి నీలో ఉన్న తత్వాలన్నీ బ్యాలెన్స్డ్గా పనిచేయాలి అలా పని చేయలేదనుకోండి ఏమైంది అసమతౌల్యత అనారోగ్యం అదే అనారోగ్యం అంటే ఆరోగ్యం అంటే ఏమిటండి ఇప్పుడు బ్యాలెన్స్గా ఉంటాం అసమతౌల్యత వచ్చినప్పుడు అనారోగ్యం వేరే